మీద తృష్ణ ఉన్నవాడిని కర్మఫలం మీద పెద్ద తృష్ణ పెట్టుకోవద్దు కర్మఫలాన్ని పక్కన పెట్టవే అన్నారు అనుకోండి వాడేమంటాడు ఇంకెందుకండి ఈ కర్మ అంటే మనుషులు ఎలా ఉంటారంటే నలుగురు ఫ్రెండ్స్ కలిశారు కలిసి పేకాట కూర్చున్నారు అదే రెండని నా పేక మొక్కలు పంచారు పంచి మొక్కలు పెట్టి ఆట మొదలు పెట్టి ముందు స్టేకు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది స్టేకు ఫిక్స్ చేసి ఆట మొదలు సరే స్టేక్ అంత ఫైవ్ టెన్ ఆ టెన్ ట్వంటీయా ఏదో మాట్లాడక్కోవాలి కదండి అంటే వాళ్ళలో ఒకడన్నాడు అబ్బాయి స్టేకులు లేదా లేటేది ఉరికి కాలక్షేపం కోసం ఆడి ఆటే అంటే ఒక ఆయన ఏం చేశాయంటే ఆ పొక్కలు అక్కడ వారేసాను నేను ఆటలేదు నీ రా అంటే ఏంటి కర్మ ఫలం లేని కర్మ చేయమంటే ఎందుకు చేస్తాయి అది పోనీ మీ చేయలేకపోతే వాళ్ళకి ఆట తాగదు మీకు ఒక మనిషి గ్యాప్ వచ్చేస్తే కుదరదు మీరు ఆడండి జస్ట్ గివ్ గివ్ కంపెనీ టు దెమ్ అంటే అబ్బా నా వల్ల కాదండి స్టేకుంటే కానీ అసలు నాకు మొక్క నేను చేదులో రాదు చేడదు నా వల్ల కాదు నేను వేయలేను ఆడలేను స్టేకు ఉండాలి అక్కడ నేను మీకు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మనిషి ఆ కృష్ణ ఎలా ఉంటుందంటే కర్మ ఫలం అలా ముందు డ్యాంగిల్ చేస్తూ ఉంటేనే వాడు కర్మ చేస్తాడు లేకపోతే కర్మ చేయడం కర్మఫలం లేదంటే అసలు కర్మే కడు అలా అయిపోతుంది మనిషి అని సమోగుణము అంటారు అదిగో ఆ లక్షణాన్ని దరిదాపులకు రానివ్వద్దు మా కర్మఫల హేతుర్భూహన్నం కదా అని నువ్వు కర్మ చేయడం మానేసి కూర్చోనొద్దు అన్నమాట అందాము అయితే నీకు అకర్మణితూ అకర్మయందైతే సంగ ఆసక్తి ఉండకూడదు అంటే కర్మఫలం ముందు కృష్ణ పెట్టుకోకూడ అన్నారు కాబట్టి కర్మఫలం లేకపోతే ఇంకా పోను కృష్ణ వదిలిపెట్టేశాం ఇంకంతా కర్మ కూడా ఎందుకు కర్మ అవద్దు కర్మఫలం అవద్దు కర్మఫలం వద్దు అన్నారు కాబట్టి కర్మ కూడా వద్దు పరీక్ష ప్యాస్ అయితే ఉద్యోగం అంటే వీడు పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాడు అవుతా ఉంటే ఉద్యోగాలు సెలప్ అయిపోయాయండి ఇంక ఇంక మిగతా బ్యాసైన వాళ్ళకే ఉద్యోగం ఇవ్వమన్నారు ఇంకా అటువంటిప్పుడు ఇది చదవడం ఈ వాటి వాళ్ళు ఆ పుస్తకం అవే సినిమాకి పోయి పూర్వం భాషా ప్రవేణ అని ఒక కోర్సు తెలుగు కావ్యాలు నన్నయా తె పోతనా సంస్కృత కాళిదాసాది కాలుజ్యాలు ఐదు సంవత్సరాలు చక్కగా మహా విద్వాంసులు ఉండేవారు వాళ్ళ దగ్గర కూర్చొని ఈ కార్యాలు అన్నీ చదువుకోవటం రోజంతా లేపం లేదా పరీక్ష ప్యాస్ అయితే అలా ఇలా ఉద్యోగం ఇచ్చేవారు మార్చిన పరీక్ష మేలో రిజల్ట్స్ వస్తాయి జూన్ లో ఉద్యోగం కొత్త స్కూల్స్ ప్రారంభం అవుతాయి కదా ఉద్యోగం కొంతకాలం అయ్యేప్పటికీ ఇరవై ఇరవై లైసెన్స్ ఉన్నారు ఇవన్నారా అవన్నారా మొత్తానికి భాషాపరమైన ప్యాస్ అయినా ఉద్యోగం లేదు అనే పరిస్థితి వచ్చింది పరిస్థితి వస్తే సరే ఈ భాషాత్పరమైన పాఠం చెప్పి కాలేజీ ఒకటి ఉంటుందిగా అది ఓపెన్ చేశారు ఒక్క విద్యార్థులేమిటండి ఇంతమంది పండితులు ఉన్నాం ఇక్కడ వీళ్ళకి పాఠం చెప్దామంటే ఒక్కడు రాడేవిటండి ఎందువల్ల ఈ ప్రారంభం ఏమిటి అంటే విద్యార్థుల కాదు లోకంలో విద్యార్థులేదా జనాభాయే లేదా అంటే ఇది ఈ పరీక్షకి ప్యాస్ ఉద్యోగాలు రావటం లేదు కాబట్టి అవసరం ఆఖరికి ఏమైందో తెలుసు ఆ కాలేజీ మూసిస్తారు అంటే పోతన్న గారి పద్యాలు చదువుకోవాలి తెలుగు పద్యాలు చదువుకోవాలంటే ఉద్యోగం ఉంటే చదువుకుంటాం లేదు చదువుకోవాలి రోడ్లప్పుడు తిరగడానికైనా అభ్యంతరం లేదు కానీ చదువుకోవడం మాత్రం చదువుకో చదువుకుంటే ఉద్యోగం ఇవ్వాల్సిందే వాటి ఆ యాటిట్యూడ్ అలా తయారైపోయింది అటువంటి సొసైటీ నాకు అర్థం కాదు అంచేతనే సోషల్ లైఫ్ చాలా కలుషితంగా తయారైపోయింది అలా ఉండదు అంతకాదు మీరు యూరప్లోనూ అక్కడ చూడండి యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకుంటాం చదువుకుంటా ఎందుకు చదువుతున్నారు అంటే కొంతమంది ఉద్యోగం కోసం చదువుతున్నాము అన్నట్టుగా ఉంటుంది కానీ కనీసం ఫక్ట్ అండ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ దే లవ్ దట్ టాపిక్ అండ్ దే ఫోర్ దేస్ దే లవ్ ఇట్ అంతా ఓ కురణ నా దగ్గరకు వచ్చాడు దండం పెట్టాను ఎందు చదువుతున్నావు అన్న వాషింగ్టన్లో ఉండేవా ఎందుతున్నావు అన్న అంటే ఐఎమ్ స్టడీయింగ్ మ్యూజిక్ అంటాడు పదిహేనే ఇరవై ఏళ్ళు కూడా మ్యూజిక్ తోడేంటి అంటే అవును ఐ లైక్ మ్యూజిక్ అండ్ సో ఐఎమ్ స్టడీంగ్ మ్యూజిక్ అని నేను అని చెప్పాడు అక్కడ మన మన దగ్గర వాళ్ళన్నా అలాగే చెప్తారా అండి మన దగ్గర వాడికి దేని మీద ఇష్టం ఉన్నా వాడు వెళ్ళి ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ వాడికి మ్యూజిక్ ఇష్టం ఉన్నా ఇంజనీరింగే మెడిసిన్ ఇష్టం మెడిసిన్ కాదు ఆ హ్యూమానిటీస్ ఇష్టం ఉన్నా ఇంజనీరింగ్ కామర్స్ ఇష్టం ఉన్నాయి ఇంజనీరింగ్ ఏది ఇష్టం ఉన్నా ఇంజనీరింగ్ లోనే జాయిన్ అవుతాయి ఎందుకంటే చదువుకి డబ్బు సంపాదనకి కనెక్షన్ చదువు ఆ ఇంజనీరింగ్ ప్రసంవ్వాలి కష్టం పుచ్చుకోవాలి ఉద్యోగం చేయాలి సో సో అంత కనెక్షన్ ఉండకూడదు అంటే మొత్తం సొసైటీ అంతా కూడా గేరప్ ఉంటుంది దాంతో దామైపోతుందంటే మీరు యు ఫైండ్ దట్ ది హోల్ థింగ్ ఈజ్ మనం అలవాటు పడిపోతుంది దానికి కాబట్టి దానికి భిన్నమైనటువంటి ఒక ప్రవృత్తి ఉంటుందనే ఆలోచన కూడా లేకుండా అయితే సో ఇంకా నేను ఇంకా చాలా సంగతులు చెప్పగలను ఈ కర్మ గురించి కర్మయోగాన్ని గురించి సందర్భాన్ని బట్టి చెప్తాను భాష్యం అందాం సార్ కర్మణి ఏవా అధికార జ్ఞాననిష్టాయాతవా శంకరులు చాలా కాంటాక్చువల్ గా అర్థం చెప్పి పారేశారు కానీ ఆ కాంటాక్స్ట్ ని బట్టి అర్జున నువ్వు ఉన్న సందర్భం ఏమిటి సమాచారం ఏమిటి నువ్వు చేయాల్సిన కర్మ చెయ్యి జ్ఞాననిష్ట జ్ఞాననిష్ట కదా అర్జునుడు ఏమంటాడు దాన్ని సన్యాసం తీసుకుని జ్ఞాననిష్టలో సన్యాసం దేనికి జ్ఞాననిష్ట కోసం కదా జ్ఞాననిష్ట కంగారు లేదు టైం వస్తుంది ప్రస్తుతానికి నీ యోగ్యత కర్మయ్యందే కాబట్టి జ్ఞాననిష్ట కంగారు లేదు कर्मदो चयन त्रिक्यत कर्म कर्मयदे कदा योग्यता कर्म च योग्यता सदर्भ कर्मकुर्वतोग्यता बटी कर्मसे नीक फलेशु अधिकार ఫలమునందు అధికారము వద్దు అంటే ఫలమును నాకు అనుకూలంగా నేను మలుచుకుంటాను అనే ఆలోచన నువ్వు పెట్టుకోకు నీ కర్మం నువ్వు చేయంటే ఫలాన్ని నాకు అనుకూలంగా నేను మలుచుకోవాలి అనేటువంటి ఆ ఫలాన్ని మేనిపులేట్ చేయటం ఫలాన్ని మలుచుకునే ప్రయత్నం నువ్వు చేయకు దానికే శంకర్లో ఒక పదాన్ని ప్రయోగిస్తున్నారు అన్నాము కర్మఫలతృష్ణ మా భూత్ కదాచన కంచిదీ అవస్థయా వ్యత్య ఏ అవస్థలోనైనా సరే ఎట్టి పరి అంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు డైర్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నీవు కర్మ ఫలమునందు తృష్ణను దగ్గరికి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకో ఒక ఆయనకి ఏదో కష్టం వచ్చింది కష్టం వచ్చిందంటే ఏమిటంటే కష్టం ఏమిటంటే ఏదో బిజినెస్ పెట్టారు ఈ బిజినెస్లు ఎలా ఉంటాయంటే ఇద్దరు కలిసి పెడతారు ఇద్దరు కలిసి ఎందుకు పెడతారు ఒక్కడే పెట్టచ్చు కదా అంటే భయం ఇన్సెక్యూరిటీ మొత్తం డబ్బు మనమే పెడితే అది ఏదైనా అయిపోయింది అనుకో కష్టం కదా కొంత ఇంకోటి పక్కన తోడుంటే వాడికి వీడు ఇన్సెక్ట్ చేస్తు వీడికి సపోతుంది ఇన్సెక్యూరిటీ కొంత ఇన్వెస్ట్మెంట్ కొంత షేర్ అవుతుంది వాడికి వీడు సేజం వీడికి వాడు చేయాలి అందుకోసం పెడతారు వాళ్ళకి తెలియకపోయినా ఇన్సెక్యూరిటీ కారణంగానే ఇద్దరు పెడతారు ఇది హండ్రెడ్ సెక్యూర్ బిజినెస్ కనుక వాడికి తెలిస్తే వాడు ఇంకోహండి దగ్గరికి రాని పడుతున్నారు వాడే పెట్టేస్తుంటారు ఇన్సెక్యూరిటీ కారణంగానో డబ్బు తక్కువ అవ్వడం కారణంగానో ఇద్దరు కలిసి ఆ బిజినెస్ బిల్డ్ చేసేప్పుడు కలిసి ఉంటారు ఎన్ని తేడాలు వచ్చినా కూడా దే ట్రై టు అండర్స్టాండ్ ఈ చేత పెర్ఫెక్ట్లీ దే వర్క్ టుగెదర్ హార్డ్ దానికి నష్టాలు నడుస్తున్నా నష్టాలు వచ్చాయనుకోండి గా కొంత లాభం రాదు కలిసే ఉంటారు కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చాయనుకోండి ప్రాఫిట్స్ బిగిన్ అయితే ఫస్ట్ ఇయర్ కొద్ది ప్రాఫిట్స్ వస్తే కూడా కలిసే ఉంటారు తర్వాత మంచి ప్రాఫిట్స్ వస్తే డెబ్బల్ అవుతుంటారు డెబ్బు అవుతుంది విడిపోతారు ఏంటిది ఎందువల్ల అయిందంటే కర్మ మీద ఫోకస్ ఉన్నంత కాలం వాళ్ళు కలిసే ఉంటారు కలహానికి అవకాశమే లేదు ఎప్పుడైతే కర్మ ఫలం మీదకి ఫోకస్ మారుతుంది కర్మ కర్మ మీది కర్మ ఫలం మీదకి ఫోకస్ మారుతుంది పొద్దున్న వెళ్లి రాత్రి ఎనిమిదింటికి వచ్చి వాడు ఇంక ఆ పని చేయలేడు ఆ పని చేయడు ఎందుకంటే రిటర్న్స్ వస్తున్నాయి కదా కాబట్టి ఎవరినో పెట్టుకోవచ్చు మనం కష్టపడాలి ఇప్పుడు మనం ఆ రిటర్న్స్ ఎంజాయ్ చేయాలనే ధోరణిలో పడిపోతాడు ఇంకా ఎంజాయ్మెంట్ దగ్గరకు వచ్చేప్పటికీ వాడు ఎందుకు తీసుకోవాలి నేను ఎక్కువ కష్టపడుతున్నాను కదా నాకంటే వాడు తక్కువ సిక్స్టీ ఫార్టీ తీసుకోవాలి కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు అని విడిపోతాం దానికి వాడేదో వాడే లాజిక్ వాడుకుంటుంది ఈచ్ విల్ హ్యావ్ హిజోన్ జస్టిఫికేషన్ అండ్ ఫైనల్లీ ది ఎండ్ ఆఫ్ ఫైటింగ్ అండ్ తప్పనిసరిగా విడిపోతారు తప్పనిసరిగా విడిపోతారు మళ్ళీ లాయర్స్ విడిపోవాలంటే లాయర్స్ కావాలి ఎందుకంటే మళ్ళీ విడిపోవడంలో కూడా పెద్ద మనుషులుగా విడిపోవడం కాదు కదా మళ్ళీ దాంట్లో దెబ్బలాటే వీడికి ఎంత కావాలి వాడికి ఎన్ని షేర్లు కావాలి వీడికే పాత్ర కావాలి వాడికే పాత్ర కావాలని పెద్ద దెబ్బలాట దానికోసం లాయర్స్ సో పిల్లి పిల్లి దగ్గు కోర్టు తీర్చిందని సామెత లాయర్స్ దే ఫ్లెడిష్ వీళ్ళు ఫ్లరిష్ అయ్యి అయిపోయింది కథం అయిపోయింది వీళ్ళు ఎప్పుడైతే కర్మలో ఆనందాన్ని మరిచిపోయి కర్మ ప్రశ్నలో పడ్డారో అప్పుడే వీళ్ళ జీవితంలో ఉండే ఆనందం పోయిందంట ఇంక వీళ్ళకి లిటిగేషన్ చూడండి రిలయన్స్ బిల్డప్ చేసేప్పుడు ఎలా ఉన్నారు దాన్ని దాని రిజల్ట్స్ వచ్చే ఎలా ఉన్నారు కాబట్టి అసలు ఆ కర్మఫల కృష్ణ అన్నది ఏ అవస్థలోనూ నువ్వు దగ్గరికి రానివ్వద్దు దీనికి ఆర్గ్యుమెంట్ చెప్తారు కాబట్టి నేను కర్మే చూసుకుంటూ కర్మఫలాన్ని వదిలిపెట్టేస్తే నాకు నష్టం వస్తుంది ఆ ఆర్గ్యుమెంట్ తప్పదు కర్మలో నువ్వు డిస్కవర్ ఎంజాయ్ డిస్కవర్ చేస్తున్నావు అనుకో కర్మలో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అనుకో నీకు ఇంకా కర్మఫలం గురించి ఎందుకు కృష్ణ కర్మఫల తృష్ణాంతే టెన్షను దుఃఖమే కానీ దాంట్లో ఆనందం ఎక్కడుంది కర్మలోనే ఉంది ఆనందం ఏం ఆనందం ఉందో అది కర్మలోనే ఉంది కర్మ ఫలంలో లేనే లేదు ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకో తర్వాత దీనికి ఇంకొక రహస్యం ఒకటి ఉంది చెప్తా మీరు ఆలోచించండి కర్మ వర్తమాన కాలంలో ఉంటుంది కర్మ ఫలం భవిష్యత్ కాలంలో ఉంటుంది కదండి కర్మ మీ ముందు ఉంటుంది కర్మఫలం మీ కల్పనలో ఉంటుంది మీ ఇమాజినేషన్లో ఉంటుంది ఇది కర్మఫలం భవిష్యత్తులో ఉందంటే ఇమాజినేషన్లో ఉందనే అర్థం భవిష్యత్తులో ఉందంటే ఆ ఎత్తు మీద ఒక అరలో కాదు ఎత్తు మీద అరలో ఇప్పుడే మీకుంటాం భవిష్యత్తు దగ్గర ఎందుకు ఇమాజినేషన్లోనే ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి శ్రీకృష్ణుడు చెప్పేది ఏమిటంటే శ్రీకృష్ణనే కాదు వేదాంతమే కాదు వర్తమానంలో జీవించు भविष्य जीवन इतो सिद्धांत इन वाले चिपे आश्चर्य होता है इनवल वर्तमान सत्यम भविष्य मिथ्या भविष्य अने वर्तमान भविष्य कल तपिस्टे वर्तमन तक भविष्य अने लगे काबर लेनी భవిష్యత్తు మీద మనస్సును ఎప్పుడైతే ఫోకస్ చేశారో మైండ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఫాల్స్ హుడ్ అసత్యం మీద మిథ్య మీద ఫోకస్ అయి ఉంటుంది దానివల్ల ఏమవుతుంది మీకు దుఃఖం కలుగుతుంది ఎప్పుడు ఎందుకంటే మిథ్య మీద మనస్సు పెట్టుకుంటే దుఃఖం కలుగుతుంది దాని లెక్కది తర్వాత సత్యం చేయి ఉన్నది చేయి జారిపోతుంది కాబట్టి శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే नीम वर्तमान बतक कर्म अधिक फलेशु कदाचना भविष्य बतिकी प्रयत्न एनडू मा कर्मफल हेतु भविष्य फलाल मैनिफ्युलेटे प्रयत्न एनडी ए प्रयत्न वर्तमन में उड़े कर्म नईजारी कलना भविष्य वेलाता वीडियो माते संगोस्पकर्मणि కర్మఫలం ఇది ఇది ఎందుకు చెప్తారంటే కర్మఫలం మీద తృష్ణ ఉండద్దని ఎప్పుడైతే చెప్పామో వీడిద్దులో ఉండే తమస్సు తమోగుణం బయటకు వస్తుంది కర్మఫలం వద్దంటే కర్మ వద్దు అంటాడు అలాంటి పొరపాటు మాత్రం చేయద్దు అని కాబట్టి కర్మయోగము అంటే అది వర్తమాన యోగము కర్మఫల తృష్ణ అంటే అది భవిష్యత్తులో కల్పనా జగత్తులో విహరించేటువంటి లక్షణం నువ్వు ఆ లక్షణాన్ని విడిచిపెట్టేసి వర్తమాన కాలంలో నీవు ఉండు ఇప్పుడు భవిష్యత్తు వర్తమానము గతము మూడు ఉన్నాయి ఈ మూడింట్లో ఏది మీకు రియల్ అనేది మీరు ప్రాక్టికల్గా మీరే తెలుసుకోవచ్చు నేను మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి మీరు కొంతసేపు ఇదంతా కూడా అంతర్ముఖంగా ఎవరికి వాడు చేసుకుని చేయాల్సింది మీరు ఏకాంతంగా కూర్చొని ఐ వర్క్ ఐ వర్క్ అని గతాని గురించి భావన చేసి ఐ వస్ నేను అప్పుడు అలా ఉంటుంది అని దాని భావన చేయండి భవిష్యత్తు భావన చేయండి ఐ విల్ బీ నేను రెండు సంవత్సరంలో నేను అమెరికా వెళ్తాను లేకపోతే ఎక్కడికో వెళ్తాను ఏదో చేస్తాను అని భవిష్యత్తుని భావన చేయండి ఆ రెండు భావన చేసి తర్వాత అయామ్ మహమక్ష్మి ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను దాన్ని భావన చేయండి బ్యాక్ అండ్ ఫోర్త్ గతం భవిష్యత్ వర్తమానం మళ్ళీ వర్తమానం నుంచి భవిష్యత్తు కంపేర్ చేయండి మళ్ళీ వర్తమానాన్ని గతంతో కంపేర్ చేయండి అలా ఇట్టించుటూ అట్టించుటూ ఒక పది నిమిషాలు కంపేర్ చేసి చూసుకున్నాం చూసుకుంటే మీకు రిజల్ట్ ఏమొస్తుందంటే మీకు అయాంలో ఉండే రియాలిటీ ఏది మీ అనుభవానికి వస్తుందో ఆ రియాలిటీ ఐ వర్స్ లో కానీ ఐ విల్ బీలో కానీ ఉండదు ఆ రకంగా అనుభవానికి తెచ్చుకోవచ్చు I am has a reality which is very unique and very special, which is not present in I was and I will be. I was is somehow not as real as I am. I will be can never be as real as I am. Aadithanga yaktitana anubhavallo dharishan savachu parthamaname sakyam. Mavishyattane di mitya. కానీ మనిషి మనస్సు మనిషి అజ్ఞానంతో ఉంటాడు వాసన వాసనలతో నిండి ఉంటాడు ఈ వాసనల కారణంగా వర్తమానాన్ని విడిచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడతాడు కామనలు బెంగ పెట్టుకుంటాడు కోరికలు పెట్టుకుంటాడు కృష్ణ పెట్టుకుంటాడు తద్వారా జీవితాన్ని నాశనం చేసుకుంటాడు తర్వాత ఎప్పుడు కర్మ ఫల కృష్ణ కనుక మీరు ఎక్కువగా పెట్టుకుంటే అది ఒక వీక్నెస్ అయిపోతుంది మైండ్కి మైండ్ ఒక గంభీరమైనటువంటి కర్మని చేసేటువంటి ఆ శక్తిని కోల్పోతుంది ఎందుకంటే వీడికి ఎంతసేపు ఫలతృష్ణే ఉంటుంది కానీ కర్మ మీద మనస్సు ఎప్పుడూ వీడికి ఉండదు అంట అంతే ఆ కర్మ అలా నీరు కారిపోతూ ఉంటుంది ఏమి శోభగా ఉండదు ఫల ఉంటుంది వీడి ప్రశ్న ఏందుకు పనికిరాదు ఆ కర్మ చాలా ఉంటుంది కాబట్టి దాంట్లో అదొక రహస్యం ఉంది ఇంకా కొన్ని రహస్యాలను నేను చెప్తాను భాష్యంలో ఉన్నాము యదా కర్మ ఫలే ే సదా కర్మఫలప్రాప్తే జీతు చూడండి మీకు కర్మఫలమునందు కృష్ణందనుకోండి అంటే ఒక టీచర్ ఉన్నాడండి వాడికి జీతం మీదే ప్రేమ పాఠం మీద శ్రద్ధ లేదు వాడి పాఠం ఎలా ఉంటుంది టీచర్ ఉన్నాడు అనుకోండి ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడు ఏమండి మీరు మ్యాథమెటిక్స్ చెప్తే చాలా మంది విద్యార్థులు వస్తున్నారు నేను చెప్తే ఎందుకు రావట్లేదు అని అడిగాడు అంటే నేను అడిగాను మీరు ఎందుకు మ్యాథమెటిక్స్ పాఠం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు చెప్తున్నారు అని నేను అడిగాను అంటే ఎందుకు ఏమిటండి మ్యాథమెటిక్స్ పాఠం చెప్తుంటే మనకి నెలకు ఒక వెయ్యి అదనంగా ఆదాయం వస్తుంది అందుకోసమే చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు మీ దగ్గరికి రావటం లేదు అని అన్నాడు మరి మీరెందుకు చెప్తున్నారు మ్యాథమెటిక్స్ వచ్చాను అని అడిగారు అంటే నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం అండి అందుకోసం చెప్తాను అయితే మరి మీకు ఆదాయం వస్తుంది వస్తుంది ఎందుకు ఏ రెండు వస్తాయి ఇప్పుడు పాఠం చెప్పడము ఆదాయం రెండు నా ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నాయి అయినా పాఠం చెప్తున్నామంటే ఆయనకే ఆదాయం వస్తుంది నేను పాఠం చేస్తున్నాను నాకు ఆదాయం కానీ ఆయన పాఠం శోభించట్లేదు నా పాఠం శోభిస్తోంది ఎందువల్ల రెండు ఇక్కడ ఉండే అక్కడ ఉన్నప్పుడు కర్మ ఉండే ఆదాయం ఉందండి రెండు ఉన్నప్పుడు ఒకటి శోభించి ఇంకోటి చూపించకపోవడానికి కారణం ఏమిటి అంటే రాంగ్ ఫోకస్ అంతే నీవెప్పుడైతే కర్మ మీద ఫోకస్ పోయిందో కర్మ ఫలం మీదకి ఫోకస్ వెళ్ళిందో కర్మ మీద పోవడం కాదు కర్మ ఫలం మీదకి ఫోకస్ ఎప్పుడైతే వెళ్ళిందో నీ ప్రీతి కర్మ ఫలం మీద ఎప్పుడైతే పడిందో కర్మ మీద ప్రీతి పోయిందంటే కర్మ మీద ప్రీతి పోతే నీకు ఆ కర్మ నీరు తారిపోతుంది అలా కాకుండా కర్మఫల కృష్ణను విడిచిపెట్టం ఇదూ అంత నిగేషన్ ఉన్నది వాసనది పోగొచ్చు దాంతో నీకు ఆటోమేటిక్ గా కర్మలో నీకు ప్రీతి నీకు డిస్కవర్ అయిపోతుంది ఆవిష్కారం అయిపోతుంది ఎందుకంటే కర్మఫల కృష్ణే ఆ ప్రీతి ఆవిష్కారం కాకుండా ఆటంకం అయిపోతూ ఉంటుంది ఆ దురాశ పేరాస అదే ఆటంకం నీకే ఆటంకం లేదు కాబట్టి నువ్వు ఎప్పుడైతే కర్మఫల కృష్ణాన్ని పక్కన పెట్టేసావో నీకు కర్మ ఎందు ఆనందము ఆ మధ్య అన్నది ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది దాంతో నువ్వు యూ విల్ ఎంజాయ్ దాంతో నీలో కొన్ని స్కిల్స్ తక్కువ ఉంటాయి ఆ కర్మను ఎంజాయ్ చేయడం మొదలు పెడితే తక్కువని ఈ స్కిల్ నా దగ్గర లేదు ఈ స్కిల్ ఉంటే ఈ కర్మ ఇంకా శోభగా ఉంటుంది వెంటనే వీడు ఏం చేస్తాడంటే ఆ స్కిల్ నేర్చుకు వస్తాడు నేర్చుకుని అలాగే ఆ కర్మని రిఫైన్ చేసుకుంటూ పోతాడు వీళ్ళు ఎక్సెల్ గా కర్మఫలం మీద ఉన్నవాడికి ఒక స్కిల్ తక్కువైందని అసలు వాడికి తెలియనే తెలియదు ఒక్కవాడు చెప్తాడరే నీకు ఆ స్కిల్ లేదురా నేర్చుకోరాని అవే పోలండి దీనికే దీనికే ఎక్కువ అయిపోతాయి అది అంటాడు దాని మీద వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కర్మఫల కృష్ణ నీకు ఉండకూడదు ఎప్పుడైతే నీకు కర్మఫలం మీద కృష్ణ ఉంటుందో అప్పుడు నువ్వేం చేస్తావంటే కర్మఫలం ప్రాప్తే హేతు శ్యాహ ఆ కర్మఫలం రావడం కోసం వీడు లేబర్స్ కదుపుతూ ఉంటాడు చేతువుగా అయిపోతాడు అంటే హీ ట్రైస్ టు హీ ట్రైస్ టు మేక్ ది రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్ కంప్లీట్ ఫర్ హింసంత పొరపాటు అండి కర్మఫలం ఎక్కడుందండి కర్మఫలం ఎక్కడుంది భవిష్యత్తులో ఉంది ఇమాజినరీ కర్మ చేతిలో ఉంది ఈ చేతిలో ఉన్న కర్మని తీర్చిదిద్ది సుసంపన్నం చేయాలి యుక్తి శక్తి ఉపయోగించి అది మానేసి ఆ భవిష్యత్తులో రాబోయే కర్మఫలాన్ని శక్తి యుక్తి ఉపయోగించి దాన్ని అది నిండా ఇంకా రావాలి ఎక్కువ రావాలి అని దానికి వీడు ప్లాన్ చేస్తూ ఉంటాడు వీడి శక్తి యుక్తి అంతా కూడా ఆ డైరెక్షన్లో వేస్ట్ అయిపోయి ఈ కర్మ దగ్గరికి వచ్చేప్పటికి శక్తి యుక్తి ఏం మిగులు ఉండదు ఆ కర్మ నీరు కలిపితూ కాబట్టి నీ శక్తి యుక్తి నీ ఎనర్జీ నీ టైము కర్మలో ప్రవేశపెట్టు కానీ कर्मफलम वैपरीपजेयकू कर्मफल हेतु मैं कर्मफलु भू दीन इंकोम याडे यदा ही कर्मफलश्ना प्रयुक्त कर्मण प्रवर्त सदा కర్మఫలస్ జన్మనో హేతుర్భవే దీని మీద ఒక టెక్నికల్ అబ్జెక్షన్ ఏమంటే కర్మఫలాన్ని ఇచ్చేది దేవుడా లేకపోతే తెచ్చుకునేది వీడా అంటే కర్మఫలాన్ని తెచ్చుకునేది వీడు కాదు ఇచ్చేది దేవుడు కర్మఫలాన్ని ఇచ్చేది దేవుడైతే వీడి దగ్గరకు వచ్చి నీవు కర్మఫల హేతువు కావద్దు అని आ रक सलो अभिप्रय कर्मफलाने वीडते सरें कर्मफल हेतु कावुद्रा सलह चुप प्रसक्त सीव निषेध कर्मफलाने वीडा कर्मफला देवुड़ मरी वीडरी सलह अं चुड़ कर्मफल हेतु कावुद् अं अर्थ కర్మఫలముందు తృష్ణ పెట్టుకోవద్దు అని అర్థం ఎందుకంటే ఏ కాలంలో అయితే వీడు కర్మఫల తృష్ణ చేత ప్రేరితుడై కర్మని చేస్తాడో అప్పుడు వీడు టెక్నికల్ గా కర్మఫల జన్మకి హేతు అవుతాడు ఎందుకంటే వీడు కర్మను దేనికోసం చేస్తున్నాడు కర్మఫలం కోసం చేస్తున్నాడు కాబట్టి వీడి టార్గెట్ ఏమిటి కర్మఫలం कब कर्म फल अने टारगेट कोसम कर्मच् कीड़ कर्मफल हेतु इच्छी वेवड़े अना वीड टारगे अद वीुड़ कर्मफल हेतु अला अव सलह काब्बी कर्मफल हेतु कावुद् अं कर्मफल नृष्ण पेवुद्ध अनें दाख तरह दींक इंको रे కర్మ ఫల ఏదైనా సరే ఫలము ఒక ఫలం మీకు లభించింది అంటే దానికి దాన్ని సంపన్నము చేసిన సంపన్నము చేయటం అంటే ఆ విధంగా ఫలం మీకు లభించి ఇట్లా చేసినటువంటి ఫ్యాక్టర్స్ అంశములు అనేకం ఉంటాయి ఆ అనేకంలో కర్మ ఒకటి వీటి చేసి కర్మ ఒకటే వీటికి జీతం ఇచ్చాననుకోండి జీతము వీటి చేతికి పదివేల రూపాయలు జీతం వచ్చింది జీతం వచ్చింది అంటే ఆ జీతం రావడానికి ఫ్యాక్టర్స్ అనేక ఉంటాయి దాంట్లో ఈ కర్మ ఒకటి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ త్రీ ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ అండ్ ఆ మెనీ ఫ్యాక్టర్స్ ఏమిటి అని వీడు అర్థం వాటిని డెలిమియేట్ చేస్తే వీడి వల్ల అవదు ఎందుకంటే కర్మ కర్మఫలము మధ్య నుండే సంబంధము చాలా గహనమైనది చాలా లోతైన సంబంధం సో లక్షా తొంభై ఫ్యాక్టర్స్ పిక్చర్లోకి క్లీన్ అయితేనే వీడికి వీడి చేతికి కర్మఫలం వస్తుంది దీన్ని దృష్టాంతమే చెప్తా ఓ కంపెనీ ఉంది ఆ కంపెనీ టెక్నికల్ కంపెనీ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ నేను అనుకునేవాడిని టెక్నాలజీ బేస్డ్ కంపెనీకి ప్రాణం టెక్నాలజిస్ట్లు అండ్ సైంటిస్ట్ అని నేను అనుకునేవాడిని కానీ నాది జ్ఞాంతి దానికి వీళ్ళు కాదు ప్రాణం దానికి ప్రాణం ఫైనాన్స్ పీపుల్ ఈ ఫైనాన్స్ పీపుల్ వాళ్ళు ఇప్పుడు ఒక మెడికల్ కంపెనీ ఉందనుకోండి వాడికి మెడిసిన్ అనే పదం స్పెల్లింగ్ తెలియదు ఆ ఏ డ్రగ్ అమ్ముతారో ఆ డ్రగ్ నేమ్ కూడా వాడికి తెలియదు ఒకవేళ నేమ్ తెలిసినా దాని పర్పస్ ఏమిటి దాని కెమికల్ కాంపోజ్ ఏమీ తెలియదు వాడికి కానీ ఆ డ్రగ్ యొక్క బతుకు దాని దాని సక్సెస్ ఆ కంపెనీ యొక్క అభివృద్ధి దాన్ని ఆ ఫైనాన్స్ మ్యాన్ నడిపిస్తూ ఉంటాడు ఈ డ్రగ్ని కనిపెట్టిన వాడు దీని వెనకాల ఒళ్ళు హోనం చేసుకుని రీసెర్చ్ చేసిన వాడు వాడు అసలు పిక్చర్లో ఎక్కడ ఉండడు ఇది ఒక జీవిత సత్యం అంచేతనే నా దగ్గరికి ఎవరైనా వచ్చి మా పురాడికి ఇంజనీరింగ్ సీట్ రాలేదంటే వారు వెరీ వాళ్ళ ఇంజనీరింగ్ సీట్ వద్దు కామర్స్ చదివించండి బి కామర్స్ చదివించండి బి కామర్స్ కోర్స్ వద్దు కానీ దాంట్లో చదివించండి వాడు జీవితంలో పైకి వస్తారు ఇంజనీరింగ్ను సైన్సెస్ ఎందుకు పనికి రాని మీ జీవితంలో పురాడి పనికి రావాలంటే వాడిని బి కామర్స్ లో పెట్టుకోండి బి కామర్స్ తర్వాత ఎందుకు చేస్తారు ఆ ప్రశ్న మీరు అడగద్దు అలాంటి ఫిక్సిడ్నెస్ నడగకూడదు ఎప్పుడు బీ కామర్స్ తర్వాత ఏం చేస్తాడంటే ఏం చెప్తా ఉంటా బి కామర్స్ లో జాయిన్ చేయండి వాడు ఏదో చేస్తాడు అది ఇది కావాలి అదే తెలుస్తుంది ఏం చెప్తాడు వాడికి సోభిని ఎవెన్యూ సెలవు ఓపెన్ అవుతాయి ఏదో ఇటు వెళ్ళచ్చు ఇటు వాడే వాడే మీరు చెప్పినట్టు ఏం చేయడు వాడు అప్పటికి వాడు బుద్ధిమంతుడై వాడే చేసుకుంటాడు అని నేను కర్మ ఫలానికి ఇదిగో ఈ కర్మ దీని ఈ కర్మ ఫలం అని దీనికి దీనికి ఆ కారణ కార్యభావము యద్భావే యద్భావ యభావే యథభావ ఇది ఉంటే ఇది ఉంటుంది ఇది లేకపోతే ఇది లేదు అలాగ నువ్వు చేయలేవు గహనా కర్మణో గతి కర్మఫల నిరూపణం చాలా కఠినమైన విషయం కాబట్టి నీవు కర్మఫలాన్ని మ్యానుకులేట్ చేసి ప్రయత్నం చేస్తే నీకు భంగపాటు తప్పదు కర్మఫలాన్ని నువ్వు మ్యానుకులేట్ చేయలేవు ఇన్ ది ప్రాసెస్ యు లూజ్ యువర్ ఎంతో భ్రష్ట ఉభయ భ్రష్టుడు అయిపోతాడు కర్మఫలం ఎలాగూ చేతికి చెక్కదు కర్మ చేతిపోతుంది ఉభయ భ్రష్టు అవుతుంది కాబట్టి ఈ ఉభయ భ్రష్టత్వం నుంచి బయటపడే ఉపాయం ఏమిటంటే కర్మఫలాన్ని దేవుడు గుదిలిపెట్టి దేవుడు గుదిలిపెట్టి అంటే అర్థం అక్కడ దేవుడు ఒకడున్నాడు వాడి చేతిలో పెట్టి కాదు దేవుడి గుజులు పెట్టి అంటే అర్థం ఏంటంటే దాని మీద నువ్వు తృష్ణ మానేసండి ఆ దేవుడు ఒక యాంకర్ ఒక పెగ్ ఇప్పుడు యువర్ వాసన సాంతు ద పెగ్ ఆ పెగ్ మీద పారేస్తే అక్కడ ఉంటాయంటే నీకు వాసనా విముక్తి కలుగుతుంది అలాగా దేవుడు అంటే అది దేవుడు సర్వవ్యాపకుడు హృదయంలో ఉంటాడు లోపల ఉంటాడు బయట ఉంటాడు కాబట్టి ఏదో ఒక పేరు మీద దేవుని మీద పారాయి కర్మఫలం దేవుడిని తిని మీద పారేసి హాయిగా కర్మ చేసుకుంటూ ఉండు అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఏమవుతుందని అడగకూడదు కర్మఫలం ఏమవుతుందని అడిగేదంటే కర్మఫల ప్రశ్న వచ్చేసినట్టే నేనేం చేయాలని అడగాలి కానీ ఏమవుతుందని అడుక్కూడదు నేనేం చేయాలంటే వర్తమానంలో ఉన్నాడు ఏమవుతుందంటే ఎక్కడ ఉన్నాడు భవిష్యత్తులో ఉన్నాడు అసలు భవిష్యత్తులోకి వెళ్ళనే రాదండి భవిష్యత్తులోకి వెళ్ళనే రాదు అంటే కేవలం భవిష్యత్ అంటే ఎలా ఉండాలంటే అది భవిష్యత్ ముద్ర దానికి ఉన్నా అది వర్తమానంలోనే ఉంటుంది ఉదాహరణకి రైల్వే రిజర్వేషన్ చేయించుకోవటం అది భవిష్యత్ వర్తమానమే అది వర్తమానమే ఎందుకంటే ఆ రిజర్వేషన్ చేయించుకుంటే ఇప్పుడు ప్రయాణం ఫలానా తారీఖుని చెయ్యాలి అనే ఐడియా ఉంది ఐడియా భవిష్యత్తులో ఉందా వర్తమానంలో ఉందా వర్తమానంలో ఉంది టిక్కట్ కొనుక్కుంటే కంఫర్టబుల్గా ఉంటారు మీరు ఇంకా టికెట్ కొనుక్కున్న చిన్న నిశ్చింతగా ఉండాలి నిశ్చింతగా ఉండడం వర్తమానంలో ఉంటుందా భవిష్యత్తులో ఉంటుందా వర్తమానంలో ఉంటుందా అందుకోసం మీరు టికెట్ కొనుక్కోవడం రిజర్వేషన్ చేయించుకోవడం కాబట్టి రైల్వే రిజర్వేషన్ ఇచ్చే ప్లానింగ్ అనేది ఏదైతే ఉందో ప్లానింగ్ వర్తమానంలో ఉంటుందో భవిష్యత్తులో ఉంటుందా వర్తమానంలో ఉంటుంది కాబట్టి వాట్ ఎవర్ నెసరీ ప్లానింగ్ ఈస్ డేట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది క్రిషన్ కర్మ ఫల తృష్ణ భవిష్యత్తులో ఏమవుతుందో అనే ఆలోచనే చేయకూడదు సార్ భవిష్యత్ లో ఏమవుతుందో ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఇప్పుడు స్త్రీ గర్భవతి మోపిలాగా పుట్టాడో ఆడపిల్ల పుడుతుందో అని వీడు ఇప్పటి నుంచి ఆలోచించాడనుకోండి వాట్ నాన్ సెన్సేటి తప్ప జీతం ఒకటో తారీఖున ఎప్పుడు వస్తుందో ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందో జీతం ఎప్పుడు వస్తుందో అని వీడు అలా ఆలోచిస్తూ కూర్చున్నా అనుకోండి చాలా తప్పది ఒకటో తారీఖు ఎప్పుడు అది వచ్చినప్పుడు జీతం వస్తుంది కాబట్టి దాని గురించి అసలు ఆలోచించలేకూడదు జీతం వచ్చినప్పుడు అరే జీతం వచ్చిన ఈ వేళ అరే ఒకటో తారీఖు అర ఉండాలి చాలా ఎంజాయబుల్ గా ఒక్కసారిగా మనస్సుంతా ఎంతో హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే కర్మలో నిమగ్నమై ఉంటాడు జీతం తీసుకుని చేతికిస్తే అదేదో తనకి ఒక బ్లెస్సింగ్ వచ్చినట్టుగా అనుకుంటాడు కానీ ఈ రోజు జీతం కోసం ఎదురు చూసి వాడికి జీతం ఇచ్చినా వాడికి ఆ తృప్తే ఉండదు వాడికి చాలా ఇంపార్టెంట్ రహస్యం ఏమిటంటే కర్మఫల తృష్ణని దూరంగా పెట్టాలి సో కర్మఫల తృష్ణ కలిగి ఉండటమే కర్మఫల హేతువు అగుట దర్ ఇస్ నో అదర్ థింగ్ ఇన్ దా కర్మఫల దాటి ఈశ్వరుడే అయినా వీడు తృష్ణని కలిగి ఉండి तद्वारा हेतु प्रयत्न चुस्ना का बट्टी वीडियो हेतुईसी अलावुद्दूपी सतोप तरवा यदि कर्मफलम न इष्यते कि दुख रूपेण अमस मम्मी सलहटी कर्मफलमीदो प्रश्न पे సరే అయితే కర్మఫలం మీద తృష్ణే వద్దన్నప్పుడు ఇంకే కర్మ మాత్రం ఎందుకు ఇది కర్మఫలం న ఇష్యతే ఇష్యతే అంటే ఇచ్చని లేదు కలిగి ఉండడం అన ఇష్యతే కర్మఫలం కదా వదిలే క్షేమం కం కర్మనా దుఃఖరూపేణ కర్మ దుఃఖరూపం కదా శ్రమతో కూడింది కదా ఎందుకు ఈ హోనం చేసుకోవటం చెవట పట్టేట్ల కష్టపడి ఎందుకు పనిచేయటం అనే ఆలోచన నీ బుద్ధిలో ప్రవేశించమే రాదు అది తమో माते तवा माभूत तरबारिना पदमेना पनी कूर्चो नीक प्रीति डाउन स्ट्राइक स्ट्रईक माता చాలా అమంగళకరమైన మాట ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి టూల్ డౌన్ స్ట్రైక్ అని పెట్టి నా టూల్ ఏమిటి ఇదేగా ఇదే నా టూల్ ఇదీను మైక్ను టూల్ ఇది ఇటు విసిరి ఇది ఇటు విసిరి అని అంతకంటే అమంగళం ఇంకేముంటుందండి సపోజ్ ఇంజనీర్ ఉన్నాడండి ఇంజనీర్ చేతిలో ఏముంటుంది ఆ క్యాల్కులేషన్స్ చేసేది ఉంటుంది తర్వాత మెషర్మెంట్స్ చేసేది ఉంటుంది ఈ మెషర్ చేసి దీని క్యాల్కులేట్ ఈ రెండు ఒకటి ఇటు ఒకటూ విసిరేడు అనుకోండి వాడు ఈ డన్ డిజర్వ్ టు మీ కాల్డ్ అని ఇంజనీర్ డాక్టర్ స్టెటోస్కోప్ను పక్కన పారిస్తే వాడిని ఏమన్నా టూల్ డౌన్ స్ట్రైక్ అనే మాట చాలా తప్పది ఇట్ ఈస్ ఎగ్నైస్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ కర్మ మాట అనుకూడదు అంచేతనే మీకు ఎక్కడా జగత్తులో జగత్తులు మీకు ప్రపంచంలో మన సమాజంలో ఈనాడు కొన్ని వికృతులు ఏవైతే కనపడుతున్నాయో అంటే మన సమాజంలో ఏమైందంటే నెహ్రూవియన్ సోషలిజం అనే ఒక కర్స్ ఒకటి మన సమాజాన్ని పట్టి పీడించింది కొంతకాలం సో మిక్స్డ్ ఎకానమీ అని సోషలిజం అని ఇప్పుడు మన సమాజాన్ని మనం తీర్చిదిప్పుడు మన దేశానికి మన సంస్కృతికి మన సమాజానికి ఏది నేటివ్గా ఇక్కడ ఇండిజినస్గా ఏది దీనికి శ్రేష్టమో అది మనం డెవలప్ చేసుకోవాలి కానీ దీన్ని పూర్తిగా వదిలిపెట్టేసి మన దగ్గరేమీ లేదు మన సంస్కృతిలో ఏమీ లేదు మన కల్చర్లో ఏమీ లేదు మన పుస్తకాల్లో ఏమీ లేదు ఉన్నదంతా ఉంటే అమెరికా దగ్గర ఉంది లేకపోతే రష్యా దగ్గర ఉంది అప్పట్లో అప్పటి సూపర్ పవర్స్ ఉంటే అమెరికా లేకపోతే రష్యా అయితే అమెరికా వా లేతే రష్యావా అని నెహ్రూ ఇటు అటు తిరుగుతూ ఉంది ఆయన ఒకసారి న్యూయార్క్ నుంచి ఇండియా వస్తున్నారు వస్తూ నెహ్రూ గారంటే నేను ఒక పెర్సన్ నిందిస్తున్నాను మీరేమనుకోవద్దు ఎవరైనా నెహ్రూ గారి మీద ప్రీతున్న వాళ్ళు ఉండొచ్చు ఐఎమ్ నాట్ థాకింగ్ అబౌట్ నెహ్రూ ఐఎం థాకింగ్ అబౌట్ నెహ్రూవియన్ నెహ్రూవియన్ ఫిలాసఫీ మీద మాట్లాడుతుంది సో పెర్సన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్ సో ఇట్ ఈజ్ ఎ ఫిలాసఫీ విచ్ ఈస్ నాట్ లైక్డ్ బై సమ్ పీపుల్ ఎనీవే ఆయన ఏం న్యూయార్క్ నుంచి ఇండియాకి వస్తే వయా మాస్కో వచ్చారు మాస్కో మీదుగా రావడం అంటే ఏదో కాశీకి వెళ్ళొచ్చినట్టుగా ఈ సోషలిస్ట్ పీపుల్ అది ఒక మక్కా కింద ఉండి మాస్కో అంటే అది ఒక పవిత్ర స్థానం ఒకసారి మాస్కో వెళ్ళొస్తే వాడు కుటార్కుడైనట్టుగా భావన చేసి ఇవారు మాస్కోలో వర్షం పడితే ఇక్కడ జెండా ఇక్కడ గొడుగు వేస్తుంది అలాగేదో కొంతకాలం ఉండేవారు సో ఆయన అలా మాస్కో మీదుగా వచ్చారు వచ్చినప్పుడు అప్పుడు క్రిస్టియవో ఎవడో ఉండేవారు ఆయన అన్నాడు నెహ్రూ వస్తున్నాడు నెహ్రూ వస్తున్నారు ఓ ఫ్యాక్టరీ ఒకటి బాగా అలంకారం అది చేసి పెట్టండి అని ఒక ఫ్యాక్టరీని చూపించింది ఆ ఫ్యాక్టరీ చూసేసి ఈయన డంగ్ అయిపోయారు అయ్యవాళ్ళు అంత అద్భుతంగా ఉంది ఫ్యాక్టరీ ఎంత శోభాయమానంగా ఉంది ఎంత అద్భుతంగా వర్క్ చేసేస్తున్నారు వీళ్ళు అక్కడ ఎకానమీ నీరు గారిపోతూ ఉంది అక్కడ ఏమీ ఎకానమీ బాగోలేదు సోవియట్ ఎకానమీ కానీ ఈ ఫ్యాక్టరీ ఒకటి మాస్కో దగ్గర కట్టి పెట్టే ఒకటి చూపించడానికి ఫారెన్ డిగ్నటరీస్ కు చూపించడానికి మన కమ్యూనిస్ట్ నాయకులకి చూపించడానికి ఒక ఫ్యాక్టరీ ఒకటి ఉండేది ఆ ఫ్యాక్టరీ చూపించింది ఆయన వెంటనే ఇండియాకి వచ్చి రష్యన్ అంబాసిడర్ ని పిలిచి రష్యా వాళ్ళ మీ ఇంజనీర్లను పిలవండి వీఆర్ ఎంటరింగ్ ఇన్ టూ బైలాటరల్ అగ్రిమెంట్ అనే డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ రష్యాతో అగ్రిమెంట్ ఐడిపిఎల్ స్టీల్ ఫ్యాక్టరీ రష్యాతో అగ్రిమెంట్ భిలాల్ స్టీల్ ఫ్యాక్టరీ భిలాయో లేకపోతే మరొక దుర్గాపో రష్యాతో అగ్రిమెంట్ అని ఈ విధంగా డిఫెన్స్ డిఫెన్స్ కు సంబంధించి రష్యాతో అగ్రిమెంట్ ఈ రకంగా ముప్పయో ముప్పై ఐదో ఫ్యాక్టరీలకు ఆయన రష్యాతో అగ్రిమెంట్ చేస్తున్నారు ఈ అన్ని ఫ్యాక్టరీలు ఇవాళ క్లోజ్ అయి ఉన్నాయి ఏ ఫ్యాక్టరీ కూడా వర్కింగ్ లేదు అప్పుడే పోయింది అది ఎంత దేశానికి ఎంత నష్టం వచ్చిందో మీరు ఆలోచించండి మీరు కనుక దాంట్లో పెర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మీకు తెలుసు ఆ నష్టాన్ని ఉంటాయి దేశానికి చాలా భారం అయిపోయింది వేల వేల కోట్ల రూపాయల పెట్టుబడి వేస్ట్ అయిపోయింది అంతా అయింది ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది టైం వేస్ట్ అయిపోయింది అంతా వేస్ట్ అయిపోయింది ఎప్పుడైతే మీకు రష్యన్ మోడల్ వచ్చిందో దాంతోపాటుగా స్ట్రైకులు సూల్డౌన్ ఇవన్నీ కూడా వచ్చేసాయి ఈ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్కి ఒక్కటే లక్ష్యం ఫ్యాక్టరీ నాశనం పర్వాలేదు మా జీతాలకు పెరగాల్సిందే ఫ్యాక్టరీ అభివృద్దిలోకి వచ్చి మేము రావాలని కాదు ఫ్యాక్టరీ ఏమైతే మాకు అనవసరం మా జీతాలు మాకు పెరగాల్సిందే Working conditions improve how well. Working conditions improve what I want to say is Thakku workku ekku vapke. Working conditions improve what I want to say is Right to strike. Fundamental right. Fundamental right means right to strike. And tool down strike. And I like Why is most pavitramain? Mayday. Mayday is the pavitramain. Hindu will be the pavitramain. ఆ రోజు కార్మికులందరూ సంఘటితం అవుతారు ఎందుకోసం కార్మికులు సంఘటి యునైట్ ది వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ వాట్ వై వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ యునైట్ పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ యునైట్ వసుధైవ కుటుంబకం పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ యునైట్ వై వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ యునైట్ యునైట్ అగన్స్ట్ హూమ్ అగెనస్ట్ బూట్ జియోస్ అంటే అర్థం ఏంటి కొంతమందిని యునైట్ చేసి మిగిలిన వాళ్ళని మీద యుద్దం ప్రకటించడం కోసం యునైట్ చేసి కలహానికి మార్గం అయింది తప్పిస్తే సమాజ కళ్యాణానికి మార్గం అందరూ యునైట్ అవుతాము నో వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ మేడే ఈ ఇలాగ మనం గత నలభై ఏళ్ళ యాభై ఏళ్లలో ఇలా ఉన్నాం ఈ రోజు పరిస్థితి మనం చూస్తున్నాం సరిగ్గా ఇదే పీరియడ్లో జపాన్ జర్మనీ కొరియా చైనా చైనా ఆఖరికి వియత్నాం నిన్న మొన్నటి దాకా యుద్ధంతో ఇవన్నీ కూడా వీటి యొక్క ప్రాంత తర్వాత జర్మనీ నార్వే ఇటలీ ఇవన్నీ కూడా సెకండ్ వరల్డ్ వార్లో స్పాష్ అయిపోయిన కంట్రీస్ ఆల్మోస్ట్ సేమ్ టైంలో మనము వాళ్ళు స్వాతంత్రం చేస్తుంది ఇజ్రాయేల్ సో రష్యాని నమ్ముకుని నాశనమైపోయిన కంట్రీలు రెండే ఉన్నారు ఆల్ ఇండియా ఓన్లీ ఈజిప్ట్ నాసా అక్కడ నెహ్రూ ఇక్కడ సో దిస్ ఈస్ అగెన్స్ట్ ద బేసిక్ ఫిలాసఫీ డోంట్ లైక్ దిస్ టూ డౌన్ స్ట్రైక్ రైట్ టు స్ట్రైక్ వీ డోంట్ లైక్ ఇట్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ది ఫిలాసఫీ ఆఫ్ గీత వాట్ ఈ ఫిలాసఫీ ఆఫ్ గీత ఓ రోజు రాజ్ బహదూర్ గౌడ్ ఈ శ్లోకాన్ని క్రిట్ చేసి చెప్తున్నాడు రాజబహదూర్ గౌడ్ ఈస్ ఎయిట్ ఈస్ ది లీడర్ రైతులు జయించున్నా ఒక జీవిత ధ్యేయంగా పెట్టుకుని కాలక్షేపం చేశారు ఆయన సో ఆయన ఈ శ్లోకాన్ని క్రిటిసైజ్ చేస్తున్నా వీ సే యూ డూ వర్క్ ఎంజాయ్ వర్క్ వాట్ దెన్ వాట్ వీ విల్ సీ ఫస్ట్ ఎంజాయ్ లెర్న్ టు ఎంజాయ్ వర్క్ వాట్ ఎవర్ వర్క్ ఇట్ ఇస్ వర్క్ నువ్వు చేస్తున్నావు అది ఆ వర్క్ ఎంజాయ్ చేయటం నువ్వు ప్రారంభించు ఆ వర్క్ లో నువ్వు ఒక ఫుల్ఫిల్మెంట్ ని డిస్కవర్ చేసుకోవాలి అంతే డూ దాట్ దట్ ఈజ్ యువర్ పార్ట్ ఆ ప్రిన్సిపుల్ మీద కనుక మీరు సోషల్ మూవ్మెంట్ను తీసుకొచ్చారనుకోండి జపాన్లో వినడానికి కూడా విడ్డూరంగా ఉంటుంది జపాన్లో వాళ్ళకి మేనేజ్మెంట్ మీద ఒక అసంతృప్తి ఉన్నట్లయితే ఎందుకంటే అసంతృప్తి రావటం సహజం మేనేజ్మెంట్ ఒక వర్క్ చేస్తూ ఉంటారు వర్కర్స్ ఇంకో వర్క్ చేస్తారు వీళ్ళ బాగోగులు చూడాల్సిన వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు కనుక వీళ్ళ బాగోగులు చూడకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే మామూలు కంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తారు ఎయిట్ అవర్స్ పోదు నైన్ అవర్స్ చేస్తారు దాంతో మేనేజ్మెంట్ కి చాలా సిగ్గు పడిపోతారు మేనేజ్మెంట్ వాట్ ఈజ్ బిస్ పాపం వాళ్ళకి మనం ఇచ్చి జీతానికి ఎయిట్ అవర్స్ జీతం వేసుకున్నాం వీళ్ళు నైన్ అవర్స్ చేస్తున్నారు అని పిలిచి ఎలా నైన్ అవర్స్ చేస్తారు ఎందుకు మీరు అలాగా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే మా క్యాంటీన్ సెంకే లేదండి అంటే ఓకే మీరు మామూలుగా ఎయిట్ అవర్స్ చేయండి మీ వర్క్ మేము చూసిన అని ఈ విధంగా అసలు స్ట్రైక్ అనే మాటే ఉండదు చాలా అలాగే జర్మనీ అలాగే ఇతర ఇతర దేశాల్లో కూడా మీకు ఇక్కలాగా ఇప్పుడు ఇంకా కొంత నయం లేకపోతే ఒకప్పుడు ఎన్జిఓ స్టైక్ ఎన్జిఓ స్టైక్ అంటే మొత్తం మున్సిపాలిటీల్లో ఎవళ్ళు చెత్త ఎత్తి వాళ్ళు ఎవళ్ళు రారు హాస్పిటల్స్ కి డాక్టర్లు రారు నర్సులు రారు ఎవళ్ళు రారు క్లర్కులు రారు సెక్రటరీ ఈ ఎన్జిఓ స్ట్రైక్ ని ఒకప్పుడు మీరు గుర్తుండలేదు మా చిన్నప్పుడు యాభై రోజులు ఎన్జీఓ స్టైక్ ముప్పై రెండు రోజులు ఎన్జీఓ స్ట్రైక్ లేదా ఉంది నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ స్ట్రైక్ అనే ఎన్జిఓస్ స్ట్రైక్ అనే ఎప్పుడు స్ట్రైక్ లే రైల్వే స్టైక్ బస్సులు స్టైక్ బంద్ బంద్లు బంద్ అంటే బంద్ అంటే బంద్ పెట్టదు అంటే చేస్తున్న పని మానేట ఇదంతా చాలా తప్పండి పొలిటికల్ లెక్చర్ అయిపోయింది ఇట్స్ ఓకే సో అకమ్మణి అకరనే మా ప్రీతిహి భూత్ మీకెప్పుడు కూడా అకరనే ప్రీతి మా భూత్ ఈ పని చేయకుండా ఉంటే బాగుంటుంది అని ని వెన్నడం అనుకోండి నీవు చేయాల్సిన పని ఉంటే తప్పకుండా చేయాలే గాని ఈ పని చేయకుండా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడంటే వాడు మానసికంగా రోగి అయిపోతాడు శారీరకంగా కూడా రోగి వాడైతే అయిపోతాడు ఏ పని చేయకుండా కూర్చుంటే ఏమిటవుతుంది పొట్టలు పెరుగుతుంది పోలీసులో ఫోర్స్ లో అందరికీ పెద్ద పెద్ద బెల్లి పాటి పోలీసులు పాటి బిల్లి చేయకండి అంచేత మధ్యన పోలీస్ ఎవరిలో అయితే బిల్లీస్ సైజ్ తగ్గిస్తారో వాళ్ళకి అవి ఇచ్చి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు మనం గృహస్థులం కొంచెం ఎక్సర్సైజ్ చేసి పొట్ట తగ్గించుకోవాలని మనం ట్రై చేస్తుంటే పోలీసులు పొట్ట పెంచు కూర్చుంటే దానివల్ల కాబట్టి సో వర్క్ హార్డ్ సో ఎనీవే తర్వాత స్లోక్ యోగ సత్కు పర్మాణి సంగం తత్వాధనంజయా సిద్ధ్యోస్తమోత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటే చూడండి దీని దీని దీని సారమేమంటే వర్తమానంలో ఉండు భవిష్యత్తు గురించి ఆలోచించకు వర్తమానంలో ఉండు గ్రేటెస్ట్ ఫిలాసఫీ వర్తమానంలో ఏం చేయాలి నీకున్న శక్తిని నీకుండే సంకల్పాన్ని వాటిని ఉపయోగించి ఆ వర్తమాన కాలాన్ని నింపుకుంటూ ముందుకు వెళ్ళిపో వర్తమానంలో నీలో సత్సంకల్పం ఉంది వర్తమానాన్ని ఆ సత్సంకల్పంతో నీ పవిత్రం చేయి వర్తమానాన్ని నీ సత్శక్తితో నింపు చరైవేతి చెరైవేతి అని యజుర్వేదం ఋగ్వేద మంత్రం నడు ముందుకు నడు నడవడం వర్తమానంలోనే ఉంటుంది ముందుకు నడుస్తూ ఉండు నీ కర్మను నువ్వు చేస్తూ ఉండు వర్తమాన కాలాన్ని పవిత్రమైన సంకల్పాలతోటి పవిత్రమైన కర్మలతోటి నింపుకుంటూ వెళ్ళిపోవద్దు నిద్రలే స్నానాధికం పూర్తి చేసుకుని కర్మ నీకు నీ కర్మ నీ నీ కర్తవ్యకర్మం చేసుకుంటూ పోవడం ఆ విధంగా జీవించినట్లయితే ఏమవుతుందంటే కర్మణ్యేవ ఆనంద నిర్జర అని ఆనంద ప్రవాహము నిర్జర అంటే ప్రవాహం ఆనంద ప్రవాహము కర్మలో ఉంటుంది కర్మ ఫలంలో కాదు రికగ్నైజ్ కర్మణ్యేవ ఆనంద నిర్చర ఆనంద ప్రవాహం కర్మలో ఉంటుంది కానీ కర్మ ఫలంలో ఉండదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని చిన్నారెడ్డి గారు పొద్దున్న ఎనిమిదింటికి వచ్చి మూడింటికి వెళ్ళిపోండి అని చెప్పారు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా గవర్నమెంట్ ఆఫీసు పదిన్నరకి తెలవడం అనేది ఎక్కడ లేదు ఏ నేషన్ మీరు తీసుకున్నా ఎనిమిది ఆఫీసులన్నీ కూడా పెర్ఫెక్ట్ గా పనిచేసేస్తూ ఉంటాయి మీకు వెస్టర్న్ కంట్రీస్ లో న్యూయార్క్ కాలిఫోర్నియా లండన్ అక్కడ కూడా మ్యాక్సిమం ట్రాఫిక్ రోడ్డు మీద సిక్స్ థర్టీ టూ సిక్స్ సెవెన్ రోడ్డు మీద కాదు కనపడదు అసలు ట్రాఫిక్ ఉండదు ఎయిట్ ఎందుకంటే అందరూ ఆఫీసుల్లో ఉంటాం ఇంకే మార్కెటింగ్ మార్కెట్కి వెళ్లి వాళ్ళు వీళ్ళు ఎయిట్ ఇస్ టూ వాళ్ళు నైన్త్ టెన్ లెవెన్కి అప్పుడు వెళ్తారు కాబట్టి ఎయిట్ కి అసలు రోడ్డు మీద ఫిట్ ఉండదు ఎదర్ దేర్ విత్ ఇన్ ది హోమ్స్ హోమ్ హౌస్ వైఫ్స్ వాళ్ళందరూ ఇళ్ళలో బిజీగా ఉంటారు వర్క్ చేసి వాళ్ళందరూ ఆఫీసుల్లో బిజీగా ఉంటారు ఎయిట్ అయినప్పటికీ అన్ని ఆఫీసులు స్టార్ట్ అయిపోతాయి ప్రైవేట్ యాజ్ వెల్ ఎస్ గవర్నమెంట్ ఇక్కడ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే బెస్ట్ వర్కింగ్ అవర్స్ ఏమిటండి బెస్ట్ వర్కింగ్ అవర్స్ ఏమిటి మార్నింగ్ వర్క్ అది అందరి అనుభవంలోనూ